అని అంటున్నాడు తర్వాత ఎవరికైతే త్వం నీవు బహుమత ఆదరింపబడిన వాడవు భూత్వా అయీ లాఘవం తేలికదనమును యాసి పొందగలవు ప్రెవరైతే నిన్ను మర్యాద చేసేవరో సన్మానం చేసేవరో వాళ్లే ఇప్పుడు నిన్ను తేలిక భావంతో చూస్తారు ఒకప్పుడు అర్జునుడు అంటామో జాగ్రత్తగా ఉండాలంటే అయితే యుద్ధంలో అతని ముందు నిలబడ్డం కష్టం అని వీరాధివీరులు కూడా అనుకునేవారు అలా నిన్ను ఆదరించేవారు కానీ ఇప్పుడు ఇంకా నువ్వు కనుక ఒకసారి యుద్ధం నుంచి వెనుదిరిగితే నువ్వు వాళ్ళకి లోకువైపోతావు కాబట్టి అపకీర్తినే పలు విధాలుగా ప్రదర్శిస్తున్నావు కాంటెక్స్ట్ అక్కడ పెద్ద సందేశం అంటూ వెళ్ళలేదు ఆ కాంటెక్స్ లోపరిస్థితి భాష్యం ఎవరి వల్ల భయం కర్ణాది అని యాడ్ చేశారు కర్ణాదిభ్య యాడ్ చేశారు కర్ణుడు మొదలైన వాళ్ళ భయపడి ఈయన వెళ్ళిపోయాడు అని అలా అనుకుంటాం రణాత్ యుద్ధాత్ అర్థం ఆ పదానికి అర్థం యుద్ధము నుండి ఉపరతం నివృత్తం ఆ పదానికి అదర్థం తొలగిపోయిన వాణినిగా అనర్థం తెలుసుకోనండి మంశ్యంతే చి తలపోయగలరు వాస్తవంలో కృపతో వెళ్ళిపోయాడు కృప కృప అనేది అర్జునుణ్ణి ఆవేశించినది కృప కృప అంటే కరుణ కంపాషన్ సో తం కృపయా విష్టం అశ్రుపూర్ణాపులక్షణ అతనికి కళ్ళం పట్టిన నీళ్ల అయిపోయింది ఎందువల్ల అంటే భయం వల్ల కాదు భయం వల్ల కూడా అలాగే ఉంటాయి లక్షణాలు అని కృప అయ్యో వీళ్ళందరూ చెప్పిపోతారేమో మనం యుద్ధం చేస్తే అని పాపం కృపే కాబట్టి కృప అది సత్యం అది కృష్ణుడికి తెలుసు అర్జునుడికి తెలుసు ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు భయంతో వెళ్ళిపోయారు అందులో ముఖ్యంగా అలా అనుకునేది ఎవరో చెప్తున్నారు వాం మహారథా దుర్యోధన ప్రభృతయ దుర్యోధనులో మొదలైన మహారథులందరూ గొప్ప గొప్ప వీరాధివీరులందరూ కూడా ఏమంటారంటే అర్జునుడు భయంతో వెళ్ళిపోయాడంటారు కానీ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 बहुमतो बहुमत अंटे अंत बहुत बहुमान चाल गोपवाड़ आय अनेण् आ యుద్దంలో చాలా సమర్థంగా యుద్దం చేయగలుగుతాడు ధైర్యం ఉన్నది పరాక్రమం ఉన్నది శస్త్రాస్త్ర సంపత్తి ఉన్నది అంటే ఈ విధంగా ఇతని యొక్క గుణముల గురించి అనేకములైన గుణములు కలవాడు అని వాడు గుర్తించి సన్మానించిన సందర్భాలున్నాయి శత్రువు కూడా రెస్పెక్ట్ ఇస్తది శత్రువుల దగ్గర కూడా రెస్పెక్ట్ తీసుకున్నాడు అర్జునుడు అటువంటి వాడు అలా ఉండి అలా అటువంటి స్థితిలో ఉండి బహుమతో భూత్వా యాస్యవం లఘుభావం లాఘవం అంటే లఘుభావం అంటే తేలికదనము లఘు అంటే తేలిక తనము తనము అంటే సంస్కృతంలో భావము లఘుభావం అంటే తేలిక ధనము అంటే తేలిక అయిపోవుట అని అర్థం అటువంటి స్థితిని పొందుతావు తేలికైపోతావు అందరి మనస్సులోనూ తేలికెక్క సమాజంలో కాబట్టి ఇటువంటి పొరపాటు చేయవద్దు శ్లోకముందాము భయాద్రణాదుపరే లాం మహారథా ఎత్వ బహుమత భూపవం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 సపోజ్ మీరు అతని దగ్గర పాలు పోయించేసుకుని ఏమీ చెప్పకుండా డబ్బులు రేపిస్తానో ఏదో చెప్పేసి కాలం వేసుకుని మీరు ఊరు వెళ్ళిపోయారు అనుకుంటారు వచ్చి వాకప్ చేస్తాడు ఏమన్నా పంతలు గారు ఎక్కడికి వెళ్లారుని ఆయన నీకు తెలీదా మూడు నెలల దాకా ఆయన ఎక్కడికో వెళ్లారు మూడు నెలల దాకా చెప్తే ఓహో ఏమంటే అతనికి తెలుస్తుందే ఈ చాలా తేలిక భావాల్ని పొందుతాడు ఏం పెద్ద మనిషి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 ఎప్పుడు కూడా అది మర్యాద అని పొందే లక్షణం కాదు కాబట్టి యుద్ధం పూర్తి చేసేసే నీ డ్యూటీ నువ్వు చేసే యుద్ధం వచ్చేవో ఈ యుద్దం పూర్తి చేసేసి దీన్ని ఎస్ ఎటో నువ్వు కాదు సెటిల్ చేసి కొన్ని సెటిల్ అయ్యి సెటిల్ చేసి తత్వం వేరే ఉంది పరమేశ్వరుడు సెటిల్ చేస్తారు ఒకసారి సెటిల్ తర్వాత క్లోజ్ అయిపోతుంది పర్మనెంట్గా ఏం ఉండదు కదండి క్లోజ్ అయిపోతుంది వన్ వే అర్ధ ఇంకా ఆ తర్వాత నీకు అవకాశం ఉన్నప్పుడు నేను యుద్దం చేయను ఒక నిర్ణయం చేసేసుకుని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 శ్లోకం శబ్దయాభ్యాం భయభ్య రేభ్య ఉపరత ఉపరత రథ రథ రథా మత మత మత యాసిసీ యాస్థా ఘాఘ ఘవానీ అవునా గుర్తొస్తుందండి చెప్తుంటే కనెక్షన్ వస్తుందా భయాద్రణాదుపరత్యే థారథా యాచుమ భూత్వాస్ లాఘవం ఇంకా ఏమంటే అదే టాపిక్ కంటిన్యూ అవుతుందని అర్థం కొత్త విషయం చెప్పట్లేదు కొత్త విషయం చెప్పేప్పటికీ అవతారికి మార్పు అవాచ్యవాదా వదిష్యంతివాహిత నిందంతస్తవ సామర్థ్యం తపో దుఃఖతరం కిం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 అది అనుకోవడానికి ఒక హేతు ఉంటే వీళ్లు లేనిపోని ఇంకో పది కూడా కల్పిస్తారు మానవ స్వభావం ఆ కల్పించటంలో చి నోటు తోట అందానికి వీళ్ళు లేనివి కూడా కల్పించేస్తాం ఇంకా ఎక్కడ ఆగి ప్రసక్తే లేదు అని అంటున్నారు ఎంత ప్రాక్టికల్ గా చెప్పేస్తున్నాడు చూడండి పదచ్చేదం అవాచ్యవాదాన్ బహూన్ వదిష్యంతి శత్రువులు సామర్థ్యమును నిందన్నవారై బహూన్ననేకములైన అవాచ్యవాద అన్న చా చెప్పకూడని పలుకులను కూడా బదిష్యంతి పలుకగా అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయాడు రా పిరికి పొందా అంతవరకు పర్వాలేదు అక్కడ అలా ఆగదారు ఇంకా ఏమేమేమే వీరెప్పుడు ఇలాగడరా బాబు అప్పుడు యుద్దం చేసినప్పుడు కూడా అదంతా నిజంగా చేశాడు కాదు అక్కడేదో ఉంది మతలం పని ఏదో పెడతాడు వీటి చెప్పకూడని మాటలను కూడా పలికి ఆ విధంగా నీకు అవమానం చేస్తా తత దానికంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖము కిమ్ ఏమి ఉండును ఇంకా అంతకంటే పెద్ద దుఃఖం ఇంకే ఉంటుంది కీర్తి ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి అక్కడి నుంచి కిందకి జారిపోయి పలు పలు విధాలుగా లోకులు పలు గాకులు అన్నట్లుగా ఎవరికి రోచిన విధంగా ఓ వేసినట్టుగా ఉంటే అంతకంటే పెద్ద దుఃఖము మరొకటి ఉండబోదు భాష్యం అవాచ్యవాదాన్ అవక్తవ్యవాదా చెప్పకూడని పలుకులను అవక్తవ్య వర్తవ్యం అంటే అలాంటిది కాదండి బహన్ అనేక ప్రకారాన్ అనేక రకాల పలుకుని పట్టుకొస్తారు ఒక్కటే అక్కడ ఉన్న ఇష్యూ ఒకటి యుద్ధం నుంచి అవడిపోయాడు అని ఒక ఇష్యూ అయితే దాని చుట్టూ చెలవల పలవలు కల్పించేసి ఎవేవో పెడతారు వాడి పుట్టు పూర్వత్రాల నుంచి పట్టుకొచ్చి ఏదో ఏదో పెడతారు తవా నీ యొక్క అహిత శత్ర హితువుడు అంటే మిత్రుడు అహితుడంటే శత్రువుడు నీ శత్రువులు అలా చేస్తారు ఇంకా ఏం చేస్తారు నిందంత కుత్సయంతవగించుకుంటారు ఏవగించుకోవడం అన్నది అది అభిమానం గలవాడి చాలా మనస్సు కష్టాన్ని కలిగిస్తుంది నిన్ను నిందిస్తారా ఏవగించుకుంటారు అసహించుకుంటారు తవాత్వీయం సామర్థ్యం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 నివాత కవచులు అని ఒక రాక్షసులు ఉన్నారు ఈ రాక్షసుల్ని అర్జునుడు జయిస్తాడు జయించి ఇంద్రుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆ యుద్ధంలో అతను గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శించాడు ఆ సామర్థ్యాన్ని కూడా దిగలా దాంట్లో కూడా ఏవో లేనిపోనో కల్పించేసి అప్పుడు వీడు నెగ్గాడని అన్నదండి కానీ అది నెగ్గింది ఏం కాదండి అది కూడా ఏదో ఉందిటా ఎవరో నెగ్గితే వీడు తన ఎత్తి మీద వేసేసుకున్నట్టా కిరీటం అలా ఏదో అన్ని విధాలుగా కూడా లోకము నిన్ను నిందిస్తుంది శబ్దాలు వాదం వాదం వాదాన్ బహు బహు బహున్ బహు అంటే అనేకమౌనయి హిందీ బహు కాదండి హిందీ బహు అంటే అది వధూ వా బా అవుతుంది వాకి వాకి తేడా ఏముంది బంగా హూ పలకడం కంటే ధూ పలకడం దేవిగా హూ అలా ధూ అయిపోతూ సో బహు అంటే వధూ వల్ల బహు అయింది అది వేరే వధు అంటే కోటలోనర్థం సో బహూన్నంటే గురు గురు గున్ను గా వదిష్యహిత అహిత సామర్థ్యం సామర్థ్యే సామర్థ్యాని దుఃఖతరం దుఃఖతరే దుఃఖతరాని శబ్దాలు ఊరికే చెప్తున్నా మీరేమైనా కొంత పట్టుకుంటారేమో అని చెప్తున్నా అవాచ్యవాదాన్ వదిష్యివాహితా నిందంతస్త సామర్థ్యం తపో దుఃఖతరంకి హతో వాస్వర్గం అన్న ఇంకా భాష్యం గొంతుందండో ఓకే శబ్దం జివా భోక్ష్యసే మహీ తస్మాదుతిష్ట కౌన్తేద్ధాయనిశ్చయ అభాష్యం ఋద్ధం తస్మాత్ తో నిఖతరం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 నిందను పొందుట కంటే ఎక్కువ కష్టాన్ని కలిగించే దుఃఖం మరొకటి ఉండబోదు అని అర్థం అవతారిక యుద్ధే పునఃక్రియమాణే కర్ణాది ముందు నిషేధం చెప్పాడు అంటే యుద్ధం చేయకపోతే తప్పే చెప్పాడు ఇప్పుడు యుద్ధం చేస్తే లాభా ఒకటి చెప్తాడు నెగిటివ్ గా చెప్పి పాజిటివ్గా చెప్తాడు ఇప్పుడు కృష్ణుడు అలాగే చెప్తూ ఉంటాడు ముందు నెగిటివ్ చెప్పి తర్వాత పాజిటివ్ చెప్పి అది బోధించే పద్ధతి సో కర్ణుడు మొదలైన తోటి కర్ణాది యుద్ధే ఇప్పుడు శంకర భాష్యం ఎలా ఉంటుందంటే ముందుకు వెళ్ళిపోయిన తర్వాత పదం వస్తుంది వెనక్కి తీసుకొచ్చి యుద్ధే పునః మీరు ముందే యుద్ధే యుద్ధము క్రియమాణే చేయబడగా కర్ణాదిభి కర్ణుడు మొదలైన వారితో అన్నారనుకోండి ఏమిటో అలా ఉండదు తెలిసిందవి కూడా అలా అన్వయం చేయకూడదు ఎలా అన్వయం చేయాలి కర్ణాది యుద్ధే కర్ణుడు మొదలైన వారితో యుద్ధమును చేస్తే అని అలా వెనక్కి తీసుకెళ్లి అన్వయం చేస్తూ ఉంటాం భాష్య శైలది సో ఒకవేళ యుద్ధం నుంచి వెళ్ళిపోకుండా ఈ కర్ణుడు మొదలైన వాళ్ళందరినీ ఎదిరించి యుద్ధం చేస్తే ఏమవుతుంది ఏమిటి లాభం చెప్తున్నారు హత వా ప్రప్స్సిర్గం జివా భోక్ష్యసే మహీం తస్మాత్తిష్ట కౌన్తే యుద్ధాయ పృతనిశయ హతో వాహరింపబడినచో స్వర్గం స్వర్గమును సి పొందగలవు ఎదిరించి యుద్ధం చేస్తే మరణించాడనుకోండి స్వర్గాన్ని పొందుతుంది అలా చెప్పారు సో సూర్యమండల భేదినౌ శ్లోకం ఒకటి లోకంలో ఇద్దరున్నారువిహ ద్వామౌ పురుషౌ లోకే ద్వామౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ सूर्यम्डला दाटू पुण्यलोकालयवा परिरागयुक्त सर्वसंग प्रत्यागमे आत्मनिष्टि महात्मु तरह रणे चाभिमुखो हत हा। युद्धर प्राणाल सैतम सरकु शत्रु युद्ध प्राणाने వాళ్ళ కోసం స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి అంటే చాలా పుణ్యలోకాల్ని పొందుతారు బతికినందుకు ప్రయోజనం పుణ్యలోకాలను పొందాలి కదా బతుకుదే ఉంది ఒక పదేళ్ళ ముందేవిటి వెనకేవిటి అలాగంటే అంత అవివేకం అదే కానీ ఇంకోటి ఇంకో పదేళ్లు బతికితే బాగుండును ఏం చేస్తా ఇంకో పదేళ్ళు బతికితే ఇంకో పది సంవత్సరాల హిందూ పేపర్ చదవాలి ఏమిటి దాంట్లో చూసి ఆ హిందూ పేపర్ అంతా ఎంటై హిందూ అదే కానీ ఇంకోటి సో అది అది ఓ పది ఇష్యూస్ తక్కువ చదువుతాయో ఎక్కువ జరుగుతాయి కాబట్టి లేకపోతే ఇంకో కొంత ధనాన్ని సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేయాలి ఏం చేస్తాం ధనం సంపాదించి ఆ కాగితాలు వండుకు తిరగారు ధనం సంపాదిస్తే తృప్తి కల్కి భగవాన్ అని ఉన్నారు కల్కి భగవాన్ ఏమిటో ఆయన ఆయన భార్య కొడుకులు కూతుళ్ళు అందరూ ఇప్పుడు ఆత్మ బ్రహ్మాని మనం రోజు చెప్తాం దోమ యొక్క ఆత్మ కూడా బ్రహ్మే దీనికోసం మనిషే ఒక్కర్లా కానీ అక్కడ నేను భగవంతున్నప్పుడు ఆత్మరూపుడుగా నేను భగవంతున్నాను అంటే తప్పే ఉంది పెర్ఫెక్ట్ దానికి జ్యోహార్లు అలా కాదు ఈ దేహము నేను దేహాభిమానము కలిగిన వ్యక్తి పెర్సన్ పెర్సన్ అంటే దేహాభిమానం ఇంకా రెండోది లేదు లెవెస్ పెర్సనే ఉండడు నిద్రలో దేహాభిమానం ఉండదు పెర్సనే ఉండడు కాబట్టి దేహాభిమానము గల వ్యక్తి మిగతా వ్యక్తుల కంటే గొప్ప వ్యక్తి ఎందువల్ల అంటే పాండిత్యం ఉంది కాబట్టి అంటే ఏదో కొంత లోక లక్షణ కాదు దేవుడు అను అంటే దేవుడు ఒక వ్యక్తి అనమాట దేవుడు ఈజ్ అనదర్ పర్సన్ వీఆర్ ఆల్ పర్సన్స్ అండ్ గాడ్ ఈజ్ అనదర్ పర్సన్ ఓకే అసలు అక్కడే గొప్పలోకాలు వేసేది వీళ్ళు అండ్ దెన్ నిజానికి గాడ్ ఈజ్ నాట్ వన్ మోర్ పర్సన్ అది ముందు తెలుసుకోవాలి God includes all persons. He is not one more person. But we don't tell you, do God is one more person. Okay, who is that one more person? I am tied. Bahta toda it�nī ikkero paísarô, ikkero país pasarô, ikkero paísarô yarn tiktek, methahta, hutkaнибудьá aftakar a Hayır or Nu 생 e e o forecasting Patata without God neither exists, Patata not... o Ć background బట్ట తలాను జుట్టుకు నిలిచిపోయి గిడ్డ మాసిపోయి ముడతలు పడి ఇవన్నీ ఎందుకు వచ్చాయి మీరు గాడ్ అయితేను ఏదో కొంత స్పెషల్టీ ఉండాలి కదా తర్వాత ఏమో కొంచెం ఫ్యాట్ కూడా ఉండాల్సిన దానికంటే ఫ్యాట్ చూడగానే చెప్పచ్చు ఆయన భగవానుడైతే ఆయన భార్య ఏమిటవుతారు భగవతి ఆ భగవతి గారు కొంచెం ఎక్సర్సైజ్ అది చేసి ఆ స్వీట్ లో కొంచెం తగ్గిస్తే మంచిదని అనిపిస్తుంది చూడగా ఆవిడెప్పుడైనా కనబడితే అమ్మా కొంచెం స్వీట్లో అవి తీసుకుంటున్నారా అంటే తీసుకుంటున్నా తగ్గించండి తర్వాత రోజు ఓ మైలు నడుస్తూ ఉండండి తర్వాత ఏమో మామూలు ప్రాసెస్డ్ రైస్ మల్లె లాంటి అన్నం అలా కాకుండా కొంచెం ఉప్పుడు ఏదో తెచ్చుకుని వండుకు తినండి మీకు ఆరోగ్యానికి మంచిది చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడకి చీజ్ లైక్ దాట్ అండ్ నవ్ యూస్ ఏ భగవతి హౌ కొడుకు ఆ కొడుకు కూతురు వీళ్ళకి బ్యాంక్ అకౌంట్లు రెండు వందల తేలింది ఆస్తి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఏం చేయాలి అందరికీ తలపోతే సిబిఐకి ఏం చేయాలో తెలీదు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏం చేయాలో తెలీదు స్టేట్ గవర్నమెంట్కి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకు కూడా తెలీదు ఏం చేయాలి అది కాబట్టి చాలా దురదృష్టకరమైన విషయం సో హతోవా ప్రాప్స్ చేసే కాబట్టి నేను చెప్పింది ఏమిటంటే ఇంకో కొంత ధనాన్ని సంపాదించటం వల్ల ఏమి చేస్తారు ఏం చేస్తారు ఇంకో కొంత ధనం సంపాదించి ఉన్న ధనం చాలకుండా ఎప్పుడో లక్షం అనుకోండి ఇంకో లక్ష సంపాదించామనుకోండి ఏం చేయాలి ఆ కాగితాలు భోజనం చేస్తాము భోజనం చేసేది ఒక మనిషి తిని అన్న ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుంది ఎక్కువ అక్కర్లే కాబట్టి మనిషి జీవితం ఇంకో పదేళ్లు ఎక్కువ జీవించటం వల్ల ఉరిగిదేం ఉపదేళ్లు ముందు పోవటమే మంచిది అందులో ఒక ధర్మం కోసం దేహ త్యాగం చేయటం మరీ మంచిది అందులో క్షత్రియుడికి మరీ ఇంకా కాబట్టి హతోవా ప్రాప్స్ చేసే శరంక ఒకవేళ నెగ్గేవనుకో కొన్ని నెగ్గకూడదని ఏమైనా ఉందా చచ్చిపోవాలా యుద్ధం చేస్తే నెగ్గచ్చుగా జిత్వా భోక్ష్యసే మహీ నెగ్గేమనుకో అంతకంటే కావాల్సిందే ఉంది సో మీరందరూ మహారాజులు ధర్మరాజు గారు చక్రవర్తి అవుతాడు మీరందరూ కూడా రాజకుమారుల స్టేటస్ లో భూమండలాన్నీ కూడా పాలిస్తూ గొప్ప భోగాలనుభవిస్తారుమును భోక్ష్యసే అనుభవించగలవు తస్మాత్ అందువలన కౌన్య ఓ కుంతీపుత్రుద్ధాయ యుద్ధము కొరకు కృతనిశ్చయ చేయబడిన నిశ్చయము గలవాడవై ఉత్తిష్ట లేచి నిలబడుము కాబట్టి నీ ధర్మం గనక నా ధర్మాన్ని నేను చేస్తాను అని నిశ్చయం చేసుకోముందు మనస్సులో మనస్సును గట్టి చేసుకో దిటకు చేసుకో ముందు మనస్సు దృఢమైపోతే బాడీ దాని వెంట వచ్చేస్తుంది నేను లేచి నిలబడి అంత వెంటనే మన బాడీ లేచి నిలబడు మనస్సు దిగజారిపోతే బాడీ కూడా కూలిపోతుంది మనస్సు ధైర్యంగా లేచి కూర్చుంటే బాడీ కూడా లేచిపోతుంది ఒక ఆయన మనసమ్మే పడుకునే అలా దుఃఖిస్తూ కూర్చున్నారు ఏంటంటే దుఃఖం ఏంటండి అంటే అనారోగ్యం చేసేసిందండి రోగం వచ్చేసిందండి ఒళ్ళంతా కూడా ఏదో రోగం వచ్చేసింది ఇంకా లేవలేకపోతుంది ఏమాటండి మందు పుచ్చుకున్నలా పుచ్చుకున్నాం వేరే స్టేజ్ ఆఫ్ రికవరీ మందు పట్టిస్తున్న మీరు రికవర్ అవుతున్నారు ఎందుకు వెళ్ళాలని ఉత్సాహపడతారు అలా మంచం మీద పొద్దున్నీ సాయంకాలం దాకా అలా పొడువుండకండి మరి ఏం చేయమంటారు లేవండి అసలు ముందు ఆ కుక్కి మంచంలో ఉండలా అయిపోయి నడువు కూడా వచ్చింది కాదు లేవండి ముందు అసలు వర్తం ఇచ్చి లేవండి లేచి ఏం చేయమంటారు కూర్చుని కూర్చోండి కొంచెం సేపు ఓకే నితాలుగా కూర్చోండి చక్కగా నితాలుగా కూర్చోండి ఏమైపోతుంది దేహం ఏమైపోతుంది ఎందుకంటే ఇంక చర్యదే ఉంది కూర్చోండి అసలు ముందు కూర్చుని ఏదైనా నామాన్ని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 మీరు మరీ మరీ ఎక్కువగా నడి చేయడానికి చేయండి డాక్టర్లు చెప్పినట్టు చేయండి ఎంత అవసరమో అంతే శ్రమపడి రోజు పది నిమిషాలు పొద్దున్న పది నిమిషాలు సాయంకాలం పది నిమిషాలు మధ్యాహ్నం ఇలా ఈ కుర్చీలో కూర్చుని నా అమ్మ చెప్పని చేయండి అలా మనస్సుని దిటం చేసుకుంటే శరీరం దాని లెవెల్లో తగ్గుతుంది అంతే కాని శరీరం కంటే ఎక్కువ మనస్సుకి రోగం వచ్చేస్తుంది చాలా తప్పు అలా ఉండకూడదు కాబట్టి ఉత్తిష్ట వేచి నిలబడాలి ఉధాయకృత నిశ్చయ సపోజ్ నేను మంచమే పరుక్కుని నేను తావను నేను కూర్చునే చచ్చిపోతాను అని కనుక నిశ్చయం చేసుకుంటే వాడు కూర్చునే చచ్చిపోతాడు అంతా మనస్సును బట్టి ఉంటుందండి మరణానికి భయపడకూడదు నేను చచ్చిపోతానేమో అని భయపడ్డాడు అనుకోండి అలా భయపడుతూ భయపడుతూ చచ్చిపోతాను అంతకంటే మహాభావికి చచ్చిపోవడం ఖాయమే అలా కాకుండా మరణం దేహానికి మరణం నాకు మరణం ఏమిటి అసలు మరణం అనేది అంగీకరించాం వీ లాట్ యాక్సెప్టెడ్ ఎట అని అలాగ రిటైర్గా కూర్చున్నాను చక్కగా ఏదో జపం చేసుకోవటం ఏదైనా పుష్పం చూసుకోవటం ఏదైనా సేవ చేయగలిగితే చేయటం వచాధర్మం అవాపు నుంచి ఒకప్పుడు పని చేసి చేసి ఉపకారం చేయలేకపోవచ్చు వచ వాక్కుతో ఉపకారం చేయవచ్చు వాక్కుతో చేసి ఉపకారాలు ఉంటాయి కాబట్టి అవి చేయొచ్చు అయితే ఓ ఉపకారం చేయొచ్చు అయితే వీళ్ళు సరిగ్గా రాసి ఉపకారం చేయొచ్చు ఉపకారం చేయడానికి ఏముంది ఇప్పుడు పది లక్షలు ఉన్నాయండి ఒక యజమాని దగ్గర ఐదు ముగ్గురు కొడుకులు ఆయన నన్ను అడిగారు ఈ పది లక్షలు ఏం చేయమంటారు నేను ఒక్కొక్క కొడుకు మూడేసారి లక్షలు ఇచ్చేయండి నన్ను మరి మిగిలిన లక్షమాట ఏమిటండే ఆయన అది దానం చేసేయండి అంటే లక్ష రూపాయలు దానం చేయమంటారా సపోజ్ మీరు లక్షలు దానం చేయలేదు అప్పుడు ఏం చేస్తారు దాన్ని ఒక్కొక్కరికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై లక్షలు ఇస్తే బాగుపడని వాళ్ళు ంకో ముప్పై మూడు వేలు ఇస్తే బాగుపడతారు వాడు మూడు లక్షలు ఇస్తే బాగుపడితే బాగుపడ్డట్టు లేకపోతే ఇంకెలాగో బాగుపడ్డావు వాడికి ఆ ముప్పై మూడు వేలు సేవ కాబట్టి మూడు లక్షలు ముప్పై మూడు వేలు లక్షలు ఇవ్వండి ముప్పై దానం చేయండి అంటే ఎవరికి దానం చేయమంటారు మీకు దానం నాకు దానం చేయండి నాకు చేయమని నేను అంటలేదు నిజంగా దేవుడు తోడు నాకు అక్కర్లేదు నేను నా స్వాంతం కోసం చెప్పలేదు నేను నిజంగా మీ దగ్గర నేను తీసుకోను కూడా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 ఆ కాంటెక్స్ట్ ని అతీతంగా మనం మాట్లాడాల్సి ఉంటుంది యుద్ధానికి నిలబడమన్నాడంటే ధర్మానికి నిలబడమన్నాడు తో తస్మాదుతర్మాయనిశ్చేహ అని అర్థం నాది ఆ ధర్మం ఇన్ దట్ కాంటెక్స్ట్ హ్యాపెన్స్ టు బి యుద్ధర్మం యుద్ధాయ అనే మాట వచ్చింది అదర్వైజ్ ధర్మము స్వధర్మము స్వధర్మం చేయాలి ఆ స్వధర్మం చేస్తే అదే మన వస్తుంది మన మనస్సుకు ఉల్లాసాన్ని కూడా ధర్మం ధర్మం లేకపోతే తాను చేయాల్సిన కర్తవ్యం తాను చేయకపోతే ఏమిటో ఉల్లాసం ఎదురాడుకోవడం దేనికోసం దెబ్బలాడుకోవడం రూపాయల కోసం ఓహే రూపాయల కోసం దెబ్బలాడుకోవడం అంత బుద్ధి తప్పు అదే కాదు ఇంకొకటి లేదు సో రూపాయల కోసం ఎప్పుడూ దెబ్బలాడుకోవడం ధర్మంగా ధర్మానం నేను కూడా ఓ మహాత్ముడు అంటాడు నాతోటి స్వామీజీ పైసాతో పుచిమీ నహి హే అంటాడు పైసాతో పుచిమీ నహి హే ఆయన చేతిలో లక్ష డాలర్లు ఆయన చేతిలో కొట్టు కూర్చున్నాడు ఆయన జేవులో ఉన్నాయో లక్ష డాలర్లు నా జేవులో వెయ్యి నా దగ్గర ఉన్నాయి నేను డాలర్ల కోసం నేను చూడలేదు పైసాతో కూర్చుబీనా హి హే అండ్ హీ మీన్స్ ఇట్ హీ మీన్స్ ఇట్ ఏదో సునామీ అంటే లక్ష డాలర్లు అటు పంపించేసాడు ఆఖరు ఆ లక్షకి వెయ్యి యాడ్ చేయండి నేను అన్నాను ఆఖరు మళ్ళీ భిక్షకు మేము ఇద్దరం తయారు స్వామీజీ వెయ్యి డాలర్ ఇచ్చేస్తే మీకు మీకు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దానికి ఆ కొద్ది రోజులు డాలర్లు మన మిత్రులు అందరు డాలర్లు కదండి మీకేం చింత చేయకండి భవించేయండి అంటే ఆఖరు ఓవర్ హండ్రెడ్ అండ్ డాలర్స్ విడిపోతున్నాము మీకు క్యా బా కాబట్టి ధనం కోసము సోదరులు దెబ్బలు ఆడుకోవడము అంత పొరపాటు అదే కానీ హోటల్ అన్నయా నేను ఇది కావాలి రా అంటే తీసుకురావే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 హత సంస్వర్గం ప్రాప్స్య అది ఆ వాక్యానికి అది భాష్యం ఏమి తయారు చేసింది ఏం లేదు ఇంకే అలాగే ఉంటుంది భాష్యం అంత చాలా సూక్ష్మంగా దాన్ని చూసి భ్రాంతి పడతారు భాష్యం చాలా తేలిక గీతా భాష్యం తేలికని మన ఆయన గారు అంటూ ఉండే గీతా మిస్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏదో మదునాథ ఉంటుంది రఘువంశ వ్యాఖ్యానంలాగా ఉంటుంది దాంతోటి చాలా తేలిక ఏముంది లేదండి బ్రహ్మసూత్ర భాష అంటే కఠినంగా ఉంది కానీ చాలా తేలికగా ఉందని అనుకుంటారు కానీ వాస్తవంలో చాలా గొప్ప గొప్ప రహస్యాలన్నీ దీంట్లోనే ఉన్నాయి అని అని ఉచిష్ అది ఆ అనుభవాంతో చెప్తున్నమాట ఆ అబ్బాయి అంత బాధ్యతర్రా అని అనిపిస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాము సో జిత్వా కర్ణాదీన్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 అది చాలా ముఖ్యమైన పాయింట్ స్వధర్మానుష్ఠానం చేస్తే అంతా లాభమే నష్టం ఉండదు నష్టం అనే మాటే లేదు ఇప్పుడు స్వధర్మానుష్ఠానం చేయకపోతే అంతా నష్టం నీకు కలిసొచ్చినప్పుడు కూడా నష్టమేది స్వధర్మానుష్ఠానం చేస్తే మటుకు ఇంకా దాంట్లో నష్టమే మాట్లాదు పైకి నష్టంగా అనిపించినప్పుడు కూడా నష్టం కాదు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 लाभ तेर ते ते तेर को तेरले नष्टे काम्यकर्म की बोर्ड खर्च चला कठिन व्रतम अति चेल दिन इपे को तीरते लाभ को तीरकते नष्ट द्वंद्वा पड़पता मनि कैसे स्वधर्म द्वंद्व अने स्वधर्मू उन्नत स्थितब उभयथापि तब लाभ एव इच्चिप्राया రెండు సందర్భాల్లో కూడా జయపరాజయాలు రెండింటిలో కూడా లాభం అండి ఎంత గొప్ప విషయం స్వధర్మానుష్ఠానం అంటే అలా ఉంటుంది ఇది ఇలా ఎందుకు ఉన్న కారణంగా దిస్ బీయింగ్ సో ఏమిటి స్వధర్మంలో మీకు లాభం వచ్చినా లాభమే నష్టం వచ్చినా లాభమే ఇతయినాభమే అతయినా లాభమే ప్రయోజనమే కాబట్టి తస్మాన ఉత్ లెమ్ము హే కౌన్య యుద్ధాయ కొత్త నిశ్చయము కొరకు నిశ్చయం చేసుకుని లెమ్ము ఏమిటా నిశ్చయమంటే చెప్తున్నారు జిత్రూన్ నిశ్చయం స్వధర్మోపనిషత్తి ఇదంతా కూడా దానికి ఆ పేరు అలా పెట్టాం కదా కాబట్టి లేచి ధైర్యంగా లేస్తాడు లేచేం చేస్తాడు జయశ్యామి శత్రువు శత్రువులనే విజయం పొందుతాను జయిస్తాను మనుష్యామివ వాళ్ళ జయాపజయాలు ఎవరికి చెప్పగలరు జయాభయాలు ఈశ్వరాధీనంగా ఉంటాయి పని చేయటం వరకే మన వంతు సో మనుష్యామివ ఒకవేళ జయంతం లేదనుకోండి మరణిస్తాను క్యా బాధ హె సో వాటే బిగ్ డేన్ అని ఇది నిశ్చయం కృత్వా ఇత్యర్థ అని నిశ్చయం చేసుకుని లేచి నిలబడు ఇత్యథ స్వధర్మం దగ్గర ఉండాలి ఆ దృష్టి అంతేగాని పేకాటో లేకపోతే కెసనోలు ఉంటాయి మరి అంటే వాళ్ళంత డబ్బు అక్కడ కాస్తారు చూడండి సో వచ్చితే వచ్చింది పోతే పోయింది వే డాలర్ను దీని మీద కాస్తున్నాను అని అలాగే దానికి వర్తించదు స్వధర్మానికి వర్తిస్తుంది నేనేమో వస్తే వచ్చింది పోతే పోయింది ఇదిగో వే దీని మీద కాశాను అని అలాగ ఈ గుండాట అలాంటి ప్రవేశించి ఈ ఊళ్ళు పెట్టకూడదు కేవలం స్వధర్మానికే ధర్మానికే వర్తిస్తుంది నీ ధర్మం అది అక్కడ ఇటువంటి తెగింపు ఉందా ధర్మం దగ్గర ధర్మం దగ్గర తెగింపు ఉండాలి తెగింపులు ముందుకు వెళ్ళిపోవడం వస్తే వచ్చింది పోతే పోయిందండి మా ధర్మం మేం చేసేస్తాం అంతే ఇంకేమిటి దీంట్లో పెద్ద విషయం ఏంటి అంతే అలా ఉండాలి శబ్దాలు వస్తారన్నాం హతహ హత ప్రాప్స్ అది మధ్యలో తది మధ్యలో ఒకటే రెండు మూడు ఉంటాయి మధ్యలో మధ్యలోది మధ్యలో చెప్పారు స్వర్గం స్వర్గ స్వర్గాయ్యా నిశ్చయ నిశ్చయ నిశ్చయా ప్రాప్సి స్వర్గం జి భోక్ష్యసేమహీస్మాదుతిష్ట కౌన్యకృత నిశ్చయ స్వ కధర్మోపనిషత్ పూర్తయింది ఇప్పుడు మళ్ళీ కాంటెక్స్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ వేదాంతిక్ టీచింగ్ లో పడ్డాము మళ్ళీ అందామ శ్లోకం ద్వారా గొప్ప శ్లోకం సుఖదుఃఖే సమే కృత్వా కృయాజయోజమవాప్స్ ఇక్కడి నుంచి శ్రీకృష్ణుడు ఇక్కడ మొదలుపెట్టి ఉపక్రమము అన్నారు దీన్ని దేనికి ఉప ఉపక్రమం అంటే ఇంట్రొడక్షన్ దేనికి ఉపక్రమము అంటే నిష్కామ కర్మకి ఉపక్రమం నిష్కామకర్మోపక్రమ ఉపనిషత్ అని పేరు దీనికి నిష్కామ కర్మని ప్రవేశపెట్టే ఉపనిషి నిష్కామ కర్మ అనేది ఏమన్నా అసలు ఎలా ఉందంటే పైన చూడగానే ఎలా అనిపిస్తుందంటే అలాంటి కర్మ ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంది ఉంటుంది చాలా ప్రధానమైన విషయం ప్రతి మానవుడు తెలుసుకోవట విషయం ఎందుకంటే ప్రతి మానవుడు కూడా పుట్టింది మొదలుకొని గిట్టి వరకు కర్మల్ని చేస్తూనే ఉంటాడు కర్మలైందే ఏ ప్రాణీ ఉండదు అసలు ప్రాణం అంటేనే క్రియానుష్ఠానము అని అర్థం సో నహి కశ్చిత్ క్షణమ పిజాతిష్ఠ త్యకర్మతు అని అంటాడు శ్రీకృష్ణుడు నహి దేహభృతాశక్యం చెప్తుం కర్మాన్యశేషత అది కూడా అయిన ప్రాణీ అయిన తర్వాత మానవ మాత్రుడైన తర్వాత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 కాబట్టి కర్మ చేస్తే దానికి ఏదో లాభం ఉండాలి కదా ఊరికే ఏ కామనా లేకుండా కర్మం చేయడం కుదురుతుంది అంటే కుదురుతుంట ఆల్ దాట్ వెరీ కేర్ఫుల్లీ తెలుసుకోవాల్సినటువంటి విషయం సో ఈ నిష్కామ కర్మ ఉపక్రమం చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టైం ఈ శ్లోకంలో అందమైన సమాచారం ఏంటంటే మూడు యుగ్మములు ఉన్నాయి యుగ్మము మాట విన్నారా ఎప్పుడైనా యుగ్మము ఏంటి జంట జంట మూడు జంటలు ఉన్నాయి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 పరస్పరము హేతుహేతుమద్భావం ఉంది జయాపజయములు లాభ నష్టములకు హేతు అవుతాయి అవి సుఖదుఖములకు హేతు అవుతాయి సో ఇంతటి పరస్పర సంబంధం ఉంది వీటి మధ్యలో అయినా కూడా వీటన్నిటి ఎందు సమముగా చేసి సమముగా చేయడం అంటే ఏమిటి ఇప్పుడు యుద్ధంలో విజయం వచ్చిందనుకోండి లేక అపజయం వచ్చిందనుకోండి రెండు సమయం ఎందుకు అవుతాయి అవుట్ సైడ్ ది ఫీల్డ్ రెండు సమం అవో యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితికి అపజయం వచ్చిన పరిస్థితి క్రికెట్ మ్యాచ్ నెగ్గినప్పటికీ ఓడినప్పటికీ తేడా లేదండి చాలా తేడా ఉంటుంది ఫీల్డ్లో తేడా ఉంటుంది కాబట్టి అక్కడ సమం కుదరదు మరి ఇంకెక్క సమయం ఎక్కడ కుదురుతుంది మనస్సులో కుదురుతుంది పోనీ ఆత్మ ఎందు ఆత్మయందు అన్ని సమే మీరేమీ సమం చేయనక్కర్లా ఆత్మలో ఎందుకంటే ఆత్మలో ద్వితీయం లేదు కదా కాబట్టి ఆత్మ లెవెల్లో సమం అక్కరలేదు బాహ్యం లెవెల్లో సమం కుదర ఈ బాహ్యము ఈ ఆత్మ కలిసేటువంటి మీటింగ్ గ్రౌండ్కి మనస్సుని పేరు అక్కడ సమం అవ్వాలి అక్కడ అవ్వడానికి అవకాశం ఉంది అవ్వాలి ఎలాగా ఏమిటి సమాచారం రేపు శ్లోకం అనేసిద్దాం సుఖ దుఃఖేశమేకృత్వ జయా తుద్ధాయ్యస్వ నావాప్సి పూర్ణమద పూర్ణమి పూర్ణా పూర్ణము దశ్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంత శాంతి హరి ఓం శ్రీగురుజ్యో నమ హరి ఓం తత్సత శ్రీకృష్ణార్పణమస్తూ చిన్న <Gã> మనవి